కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై ఐదు ఎక్కడ చొచ్చెదరింకరకసులు చిక్కి చెడు నరసింహునిచేత ఉడుగని కోపపు చూపుల మిడుగురు లెగ ఎగమిన్నంది పిడుగుల మ్రోతల పెళ్ళబె నార్చుచు వెడలె కంభమున వీరసింహుడు ీలలు గక్కెడి చక్రము కేలబూని కులగిరులధర ఫలలోచనము ప్రకటింపుచు లయ కాలుడైవలసే గడిది సింహుడూ కుటిల నఖంబుల ఘోరాకారత తొట తొట నెత్తురు తొరుగను చెటుల దానవుల చదుపుచు శ్రీ వెంకటమున నిలిచే చాకారసింహుడు